సగంధాలనే ఐదు లక్షణాల ద్వారానే నువ్వు దేన్నైనా గుర్తుపట్టగలుగుతున్నావు భౌతికంలో ఇది గుర్తుపెట్టుకోవాలి ఏమండి ఈ ఐదు కూడా లక్షణాల లేకపోతే నీ శక్తుల అని అడిగామనుకో యువర్ యువర్ యువర్ యువర్ బాడీటేటెడ్ మానవుని యొక్క ఉపాధిలో ఈ ఐదు లక్షణాలు ఐదు శక్తులు పూర్ణ వికాసాన్ని పొంది ఉన్నాయి కొంతమంది మానవులలో ఈ జ్ఞానేంద్రియ వికాసం కోడా పూర్తి కానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తెలియదు వాడికి వాడి లైఫ్లో ఎన్నిసార్లు ట్రైనింగ్ ఇచ్చినా నాకు తెలియదు అండి ఎందుకని ఆ వికాసం రాలేదు కాబట్టి కారణం వీటన్నింటికి ఆధారమైన మనోబుద్ధులలో సాత్విక ధర్మం లేదు కాబట్టి సదాచారాన్ని ఎందుకు పాటించాలయ్యా అంటే ఆ సదాచార ప్రభావం చేత సత్వగుణ బుద్ధి జరిగి దాని వలన మనోబుద్ధి వికాసములు జ్ఞానేంద్రియ వికాసం పూర్ణంగా పూర్తయిపోతుంది అప్పుడు లక్షణరీత్యా గుర్తుపట్టగలిగే స్థాయికి బుద్ధి చేరుతుంది ఇది వికాసంలో ఉపాధి వికాసంలో చివరి మెట్టు సరే ఏమండి అల్టిమేట్ గా ఈ లక్షణం వల్ల నేనేం చేయగలను అండి నాకేం తెలుస్తుంది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు నీళ్లు చల్లగా ఉంటాయి అగ్ని వేడిగా ఉంటుంది ఇది నాకు పంచభూతాలలో తెలుస్తూనే ఉంది వాయువు వీస్తూ ఉంది వ్యాపకంగా ఉంది నీళ్లు చల్లగా ఉన్నాయి అగ్ని వేడిగా దాహక శక్తి కలిగి ఉంది అగ్నిలో ఉన్న దాహక లక్షణం నీటిలో ఉన్న శీతల లక్షణం సూర్యునిలో ఉన్న ప్రకాశ లక్షణం ఈ లక్షణాలు లేకపోతే వాటిని మనం తెలుసుకోగలమా వాటిని మనం గుర్తుపట్టగలమా వాటిని మనం అనుభవించగలమా వాటి నుంచి శక్తిని పొందగలమా పొందాలి ఈ లక్షణాలే నీకు లక్ష్యాన్ని కూడా నిరూపిస్తాయి నిరూపించడేటప్పుడు నీలో ఒక వివేకం ఏర్పడాలి ఈ లక్షణాలను విచారణ చేసేటప్పుడు అవి లక్షణత్రయము జహల్ లక్షణము అజహల్ లక్షణము జహద జహల్ లక్షణము అంటే ఏమిటండి ఇంత మాకు అర్థం కాకుండా కాంప్లెక్స్గా చెప్పకుండా అర్థమయ్యని చెప్పచ్చు కదా ఏమి లేదు బాబు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ అని ఇంపార్టెంట్ అంతే నీవు పరహంస దగ్గరికి వెళ్ళారు ఒకరు ఓ పెద్ద మామిడి పండ్ల బుట్ట పట్టుకుని పట్టుకుని వెళితే అమ్మవారి ప్రసాదం అందరికీ పంచి పెట్టండి అయినా అన్నారు సరే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరికీ ఇచ్చారు ఇస్తే చక్కగా అందరిని తినేసేయమన్నారు అందరూ ఏం చేశారు చక్కగా పై తొక్క తీసేసారు చక్కగా లోపల పండు అంతా భుజించేశారు లోపల టెంక్ అంతా పారేశారు ఇదేనాయన లక్షణత్రయం అంటే అన్నారు అయిపోయింది పాఠం అయిపోయింది అదేమిటయ్యా ఇంత సింపుల్గా ఉంది అంటే అంతేనాయనా జహల్ లక్షణం ఏది ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అజహర్ లక్షణం వాట్ ఈజ్ అన్ఇంపార్టెంట్ ఇది తెలుసుకో మొట్టమొదట తెలుసుకున్నావు తర్వాత ఏం చేయాలి ఇంపార్టెంట్ని పట్టుకో అని ఇంపార్టెంట్ వదిలే అంతే అయిపోయింది జహర్ లక్షణం అజహర్ లక్షణం జహదజహర్ లక్షణం సోయం దేవదత్త నీవు దివ్యాత్మస్వరూపుడవు దేహాత్మస్వరూపుడవు కావు నువ్వు బ్రహ్మస్వరూపుడవు నువ్వు ఆత్మస్వరూపుడవు నువ్వు దివ్యాత్మస్వరూపుడు దేహ లక్షణ అజహ లక్షణం నేను దేహాత్మస్వరూపుణి అనింపార్టెంట్ ఏంటి దేహాత్మస్వరూపుడు ఇంపార్టెంట్ ఏంటి దివ్యాత్మస్వరూపుడు జహద జహ లక్షణం అంటే ఏంటి దివ్యాత్మగా ఉండు దేత్మను విసర్జించు పరమహంస అడిగారు ఏమయ్యా ప్రసాదం కింద అమ్మవారి ప్రసాదం కింద మామిడికాయ మొత్తం ఇస్తే నువ్వు తొక్క పారేసి టెక్క పారేసి గుజ్జు మాత్రం తినేసి నాకు అర్థం కాదు ఆ రెండు మాయ్య అమ్మ ప్రసాదం కాదా అవి తినేయాలి కదా చాక్లెట్ ఇస్తే చాక్లెట్ రేపర్తో సహా తినేస్తావా రేపర్ పారేసే చాక్లెట్ తినేసాడు పిల్లవాడైనా అదే చేస్తున్నాడు పెద్దవాడైనా అదే చేస్తున్నాడు ఎందుకని వాడు సహజంగా జ్ఞాన స్వరూపుడు కాబట్టి కాబట్టి లక్షణత్రయం నీలో సహజంగా ఉంది నువ్వు దీనేదో బ్రహ్మాండం బదలగొట్టి ప్రపంచం అంతా తిరిగేసి నేర్చుకోవాల్సినంత అగత్యం లేదు నీలో సహజ స్వభావంగా లక్షణత్రయం ఉంది మానవోపాధిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే ఒక పశువుకిచ్చావనుకోండి అది మొత్తం తినేస్తుంది మీరు ఒక ఆవుకిచ్చారనుకోండి ఆవు టెంక పారేస్తుంది టెంక తిందో తెలుసు తొక్క తినేయాలి తెలుసు దానికి తొక్క గుజ్జు తినేస్తుంది టెంక పారేస్తుంది ఒక కోతికి ఇచ్చారు అనుకోండి కోతి కూడా అంతే టెంక తిందో ఇంకా కొద్దిగా తెలివైన కోతులు ఉంటాయి అవి మనలాగానే పై తొక్క వల్చేసి చక్కగా పండంతా తినేసి తొక్క హాయిగా వెళ్ళిపోతుంది ఇట్లాగా జంతువులలో కూడా ఈ వికాసమున్నటువంటి జంతువులు ఉంటాయి అవి సత్వగుణ ప్రధానమైనటువంటివి కాబట్టి లక్షణత్రయం అనే